ఏదిందులో సుఖము ఎవ్వరూ మంచివారాదులియని ప్రాణిభ్రమయింతేకాక ఏది ఇందులో సుఖము ఎవ్వరూ మంచివారలు భోగింపుచూ పిండి పిండి పూచి రక్తమాంసములాగతి పుత్రదారాదులయింతురు చేదేర వెట్టిగొనే చేతుల ఇడుమలెల్లా సాగిన సభలలోన సంసారము ఏది ఇందులో సుఖము ఎవ్వరు మంచివారలు పాదు తెలియని ప్రాణిభ్రమ ఇంతేకాక ఉరక మేనిలోచొచ్చి ఒగినింద్రియాలకేచి అరమరింపచచ్చనన్నపానములు ఎరిగి ఎరిగియుండగా నేలినవాణి కమ్మించే తరి తన జన్మమెల్ల ధనధాన్యములు ఏది ఇందులో సుఖము ఎవ్వరూ మంచివారలు పాదు తెలియని ప్రాణిభ్రమ ఇంతేకాక ఒప్పి గురిగాక ఊరకున్నవాని కప్పన కప్పనప్పించెను గృహారామములు ఇప్పుడే శ్రీవెంకటేశుడేలి మమ్ము కాచగాక ఉప్పిగా తినే నిన్నాళ్ళు పుణ్యపాపములు ఏది ఇందులో సుఖము ఎవ్వరూ మంచివారలు పాదు తెలియని ప్రాణిభ్రమ ఇంతేకాక